అనిత్యా ద్రష్ు దృష్టి త్ర దృష్ట్యా దృష్టి సా కదిత్ నృశ్యేతా యథ అని దృష్ట్యా ఘటాది వస్తు వాక్యం తదార్థమైన వాక్యం ఇప్పుడు చూపును సూచీ చూపు అనిత్యం అనుకోండి సపోజ్ మాటవలసినలా అనుకోండి చూపును చూచి వాడు చూపు అనిత్యమైన పక్షంలో అంటే అర్థం ఏంటి ఆ చూపు ఒకప్పుడు వీటికి తెలుస్తుంది ఇంకొకప్పుడు తెలియదు అనుకోండి అటువంటిప్పుడు ఎలాగా ఆ చూపు అనిత్యమైపోతుంది ఎలాగా ఇప్పుడు ఈ చూపు అనుకోండి ఈ చూపు ఎందుకని ఘటాది వస్తువు ఒకప్పుడు చూడబడుతుంది ఇంకొకప్పుడు చూడబడదు కదా ఈ చూపు అనిత్యం ఎందుకని ఈ చూపు చేత ఘటాది వస్తువు ఒకప్పుడు చూడబడుతుంది ఇంకొకప్పుడు చూడబడదు దీపం ఉన్నప్పుడు చూడబడింది దీపం లేనప్పుడు చూడబడలేదు కొన్ని దీపం అన్నట్టు పెట్టండి కళ్ళు రెప్పపాటు లేనప్పుడు రెప్ప కళ్ళు తెరిచినప్పుడు ఘటను చూడబడినది కళ్ళు మూసినప్పుడు ఘటను చూడబడలేదు కదా కాబట్టి ఈ చూపు నిత్యము కాదు నిత్యము ఘటమును ని చూపు చూస్తూనే ఉంది అని మీరు చెప్పగలరా చెప్పలేదు అదేవిధంగా ఈ చూపును చూచి వాడి చూపు అదేవిధంగా ఈ చూపు చూస్తున్న ఈ చూపును ఒకప్పుడు చూసి మరి చూడలేదనుకోండి అది కూడా అనిత్యమే అవుతుంది అంటే అర్థం ఇది చూపు చూస్తున్నప్పుడు ఆ చూచి చూపు దీన్ని ఓహో ఇది చూస్తోంది అని చూసింది ఓకే ఇది చూడనప్పుడు ఆ చూపును చూచే చూపు ఓహో ఇది చూచూటం లేదు అని చూసి అలా కాకుండా ఇది చూస్తూనే ఉన్నా చూడలేదనుకోండి లేదా ఇది చూడటం మానేసినప్పుడు అది చూడలేదనుకోండి అలాంటి పరిస్థితులు ఉన్నావు మీ అనుభవం చూసుకోండి ఇది చూస్తున్నప్పుడు అది చూడకపోవడం అంటూ ఏముండదు ఇది చూడనప్పుడు అది చూడకపోవడం అంటూ ఏముండదు ఇది చూస్తున్నప్పుడు చూడనప్పుడు కూడా ఆ చూపు చూస్తూనే ఉన్నది కాబట్టి ఆ లోపలి చూపు నిత్య దృష్టి ఈ కన్నులందలి చూపు అనిత్య దృష్టి అని ఈ విధంగా మనం నిర్ధారణ చేయవచ్చు నద్వత్ దృష్టే దృష్ట కదాచిద్య దృష్టిం ఇప్పుడు ఈ చూపు ఒకప్పుడు ఘటకును చూడదు కూడా ఘటాన్ని చూస్తోంది ఒకప్పుడు ఘటకును చూడదు కూడా కదాచిత్ నా పసి చేసి చెప్పి కానీ చూసే చూపు కదాచిత్ ఒకప్పుడు ఆ చూపును చూడదు అనే పరిస్థితి ఉండదు రెండు నాలుగు ఓకే కాబట్టి ఘట దృష్టి యొక్క దృష్టికి తేడా ఏముంది నువ్వు అది చాలా తప్పు ఘటము యొక్క ద్రష్ట అనిత్య దృష్టి దృష్టి యొక్క ద్రష్ట నిత్యదృష్టది అనిత్య దృష్టియే ఆత్మ అని చెప్పినట్టు కాబట్టి దృష్ట ద్రష్ట అంటే అది చాలా లోకైనటువంటి వాక్యము తప్ప ఆ ఘటద్రష్ట మటద్రష్ట దృష్టి ద్రష్ట లాగా కాదు నేను మీరు పూర్వపక్ష అంటాను ఎవడైనా నువ్వు రెండు దృష్టిలు ఉన్నాయని చెప్తున్నావా ఎవడైనా నువ్వు అంటున్నావు స్కిందే దృష్టి ద్రష్ నిత్య అదృశ్య అన్యా అనిత్యా దృశ్యా ఇది రెండు చూపులు ఉన్నాయా ఏమీ ఒకటి నిత్యము ఇంకొకటి అనిత్యం ఏది నిత్యమో అది మనకు కనపడదు ఆ చూపును చూసే చూపు అది అది అదృశ్యంగా ఉంటుంది కానీ అనిత్యము అంటే ఈ చూపు ఇది కనబడుతూ ఉంటుంది కనబడుతున్నట్టు ఎదురుకుండా ఘట ఉంటే చూపు ఉన్నట్టేగా ఇప్పుడు మీరు డాక్టర్ల గెలిచి వెళ్తారు కళ్ళు డాక్టర్లకి వెళ్తే వాళ్ళు చూపించి చదవమంటారు అక్షరాలు చదువుతారు దాన్ని బట్టి చూపు తెలుస్తుందిగా కాబట్టి ఈ ఈ చూపు ఇది అనిత్యము దృశ్యము తెలుస్తూ ఆ లోపల వారికి తెలుస్తూ ఆ లోపలి చూపు అది నిత్యము అదృశ్యం ఎందుకంటే ఆ లోపలి చూపును చూసే మరో చూపుతో ఇది జరిగిలేదు అది అనవస్థలో పడిపోతుంది మళ్ళీ ఆ లోపలి చూపు అదృశ్యము దాన్ని చూసి చూపించదు అది దృశ్యము కాదు అది ద్రష్టయ్య ఎప్పుడూ కూడా అదే అది చూపును చూసారా ఇది ఘటదృష్ట్యా ద్రష్టయైనప్పటికీ స్వదృష్ట్యా దృశ్యము తాను ఆత్మచైతన్యములకు దృశ్యం అవుతూ దీన్ని ఈ క్యాలెండర్ చూస్తూ ఆ చూపును చూడడానికి సాంభవి ముద్ర అని పేరు ఎందుకంటే మూడవ కర్ణు అది అది మూడవ కర్ణ ఈ చూపును చూపంటే రెండు కళ్ళు ఉంది అది దాన్ని మూడవ కన్నా రెండో కన్నా రెండో కన్నా ఈ రెండు రెండు కర్షు కళంటే అది మూడోది అయింది స్వప్న జాగ్రత్త స్వప్న సుక్తి మూడవస్థలు ఉన్నప్పుడు అది నాలుగవది అవుతుంది తురి అవుతుంది ఆ లెక్క అలా ఉంటుంది నాలుగవ కన్ను అన్నారు మూడవ కన్ను అన్నారు తురీయమని ఎందుకన్నారు జాగ్రత్త స్వప్న సుశుతి మూడవస్థలు వచ్చేసాయి కనుక వాటిని దర్శించేటువంటి సాక్షిని తురీయము అన్నారు అలా వర్ణిస్తారు అది మూడవది మూడవది మూడవ కన్ను శివుడు అంటే అలా అయితే ఆ పరిస్థితి ఎలా నిర్మాణం నేను ఎలా చెప్పడం నా అలవాటు ఎవరు చేసి చెప్తా ఉంటాను ఇప్పుడు ఆ శివుడు ఎవరయ్యాడు మీరే అయ్యాడు ఇప్పుడు ఆ శివుడు మీ లోపలే ఉన్నాడు మీరు మూడవ కర్ణు తెలిస్తే శివుడు మూడవ కర్ణు మూసి కూర్చుంటే అజ్ఞానం చెప్తారు మీరు జీవుడుగా ఉంటారు ఇప్పుడు ఈ మూడవ కర్మ శాస్త్రంలో శంకరులు ఉపనిషత్తులు అక్కడక్కడ వాక్యాలు ఉన్నాయి ఈ మూడవ శివుడు అది మీరు రెండు వేల సంవత్సరాల క్రితం పరిస్థితి నేను ఊహించి చెప్తున్నా మీరు ఆలోచించి మీరు నాతో అంగీకరిస్తారేజించుకోండి అప్పుడు ఇలా శంకరులు భాష్యాలు అక్కడ ఆ కన్ను యొక్క కన్ను చూపునకు చూపు దృష్టే అనుద్రష్ట దృష్టే అరుద్రష్ట అన్నప్పుడు దృష్టే ఏకవచనంగా ఉన్నా అది రెండు కళ్ళ పెడు రెండు కళ్ళ కలిపి దృష్టి అని అప్పుడు అది మూడవది కృతి ఆ తృతీయ నేత్రము గలవాడు శివుడు అనే మాట వచ్చింది రావడంతో ఎవడో ఏం చేశాడో ఓ విగ్రహం తయారు చేసి మూడో కన్ను పెయింటింగ్ లో మూడో కందు పెట్టాడు ముక్కటి అని అనే పదాన్ని పట్టుకుని దాన్ని చుట్టూ కథలు అల్లడం ప్రారంభమంటారు ఆ రకంగా రెండు వేల సంవత్సరాలు మీరు ఆ ఒరిజినల్ విషన్ భాష్యాల్లో ఉందని కూడా లోకానికి తెలియదు ఈ బృహదారంగిక భాష ఎలాంటికంటే సంస్కృతం దొరుకుని వేదాంత విద్వాంసు కూడా బృహదారంగక భాష్యం తెలుస్తారు ఎందుకంటే వాళ్ళు పఠోపనిషత్తు పైత్రీయోపనిషత్తు బాగా దొరుకుతారు ఎందుకంటే అది కృష్ణయజుర్వేదంలో భాగంగా పైత్రి ఉపనిషత్తు పంచమయ్య కోశం అన్నమయ్య కోశము ఈ కొంత హఠాడు చేస్తారు అది కొంత చదువుతారు చాంద్రోజంలో ఏదో తత్వమసీ కొడుకు తోట గృహదారణ్య పూర్తిగా తిగడతారు దాని చోటు అహం బ్రహ్మాస్మీ చదవడం ఎంతసేపు తత్వమశీ చదివేసి చాలే శాంతి కూర్చుంటారు అహం బ్రహ్మాస్మి ఈ బ్రహ్మ బ్రాహ్మణం చదవడం ఎందుకంటే చాలా జటిలంగా ఉంటుంది దాంతో ఏమైపోయింది కూడా ఆ మూడవ కన్న యొక్క స్వరూప స్వభావాలను విస్మరించి ఈ కథలలో పడ్డారు వాడు మూడో పనులు తెలిసాడు మూసాడు అటు తెలిసినప్పుడు ఇది కాని మూసినప్పుడు అదే పార్వతీదేవి వచ్చి వెనకాల నుంచి మూసింది వచ్చి మూసేసింది అవిన కళ్ళు మామూలుగా ఇక్కడ పాసుకుల్లో అక్కడ అమ్మాయిలో ఉపాయలు ఉండకుండా ఉంటారు కదా అని చెప్పి పార్వతీదేవి వచ్చి ఆయన ఏదో కూర్చునేదో ఆలోచించుకుంటూ ఉంటే వెనకాల నుంచి వచ్చి కళ్ళు మూసేసింది ఆ మూసేయడంలో మూడో కళ్ళు కూడా మూసేసింది రెండు కళ్ళు మూస్తే సెలవులేదు ఈ మూడోళ్ళు కూడా మూసేస్తుంది అని ఒక ప్రారంభం అక్కడ ఎక్కడెక్కడ గడకపోతున్నాయి సో సో సో యథావత అలా మూడవ కన్న యొక్క స్వరూప స్వభావాల గురించి ఆలోచించి వాళ్ళు ఎవరు మిగలలేదు అందరూ ఈ పురాణ గాథల్లోనే ఉండిపోయినారు అదే ప్రచారం చేసుకుంటూ అవి లెటరల్ గా తీసుకుంటూ లెటరల్ గా యథార్థంగా మూడు తడుగుంటాయని అలా పెట్టుకుంటూ బొమ్మలో పెట్టుకుని కాచారం చేసుకుంటాం నేను చెప్పింది ఏదైనా మీకు లాజికల్ గా అనిపించిందా లేకపోతే అనిపించిందా అనిపించలేదో మీరు ఆలోచించంకో ఆర్గ్యుమెంట్ ఉంది ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది నా దగ్గర వచ్చింది ఆర్గ్యుమెంట్ చాలాసార్లు నువ్వు చెప్పినంతా కరెక్ట్ అయ్యా కానీ జనానికి అలాగా చెప్పేయకూడదు అని దీని మీద రవీంద్రనాథ్ ఠాగూర్ రావు సత్యాన్ని చెప్పేప్పుడు జనాల్ని చూసి సత్యాన్ని చెప్తావా సత్యాన్ని చూసి సత్యం చెప్తావా జనాల్ని చూసి సత్యం చెప్తావా తర్వాత దాంట్లో ఒక కాంటెసెండింగ్ యాటిట్యూడ్ అని అంటారు ఇంగ్లీష్ అంటే వీళ్ళకి వీళ్ళు మూర్ఖులు వీళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు వీళ్ళకి చెప్పినా తెలుసుకోలేదు కాబట్టి మనం చెప్పద్దు అని అని నిశ్చయించుకుని వాడు చెప్పలేదనుకోండి వాడి అహంకారం ఏ లెవెల్లో ఉందో మీరు గమనించారా కాబట్టి అది కాబట్టి నేను ఆ కాండస్టెండింగ్ యాటిట్యూడ్ ఐఎమ్ నాట్ నేను నోను మూసి ఊరుకుంటా నేనేమి చెప్పను నా దారిని నేను చెప్పుకుంటా నేనేమి చెప్తాన ప్రతిజ్ఞ చేసి ఓ రిక్షాలో మైక్ పెట్టుకుని నేను పాఠం చెప్తాను రండి హో నేను ఏమన్నా తిరిగానా చుట్టూ బజార్లో లేదు కదా నేను కాముగా ఉంటాను చెప్పాల్సి వస్తే చెప్పడం సత్యమే చెప్పడం దాన్ని డైల్యూట్ చేసి చెప్పడం కాదు నేను నా అభిప్రాయంలో వినేవాళ్ళు వాళ్ళు జిజ్ఞాసులు లతేజ్కి వస్తారు ఇక్కడికి అందులో నాలాంటి అనామకుడు పాఠం చెప్తానంటే వచ్చి కూర్చున్నాడంటే వాళ్ళు వెళ్ళడానికి మూడు అన్ని ఉన్నాయి సందర్భ సిటీలో పురాణ కాలక్షేపాలు బుర్ర కథలు హరికథలు తోలుబొమ్మలాట్లు ఎన్నెన్నెన్నో ఉన్నాయి దేవుడు తోలుబొమ్మలాట్లు కూడా ఉన్నాయి అవన్నీ వదిలిపెట్టి ఈ పాఠానికి వచ్చి ఇక్కడ దేవుడు దేవుడి దేయో అని అలాంటి మాటలు పెడతా రానే రావు పురాణం ఉండదు మరొకటి ఉండదు మరొకటి ఉండదు అయినా కూడా వచ్చి కూర్చుని వింటున్నారంటే వచ్చిన వాళ్ళు జిజ్ఞాసులు జిజ్ఞాసువులు అంటే మనకెంత బుద్ధి చెప్తుందో వాళ్ళకి కూడా అంతే ఉండదు వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు వాళ్ళు తెలుసుకోవడమే సమర్థత గలవారు వాళ్ళు చేయాల్సిందల్లా ఐ హెవ్ టు థింక్ అబౌట్ ఇట్ Something that gives us an opportunity for him to think. If we are visions on the idea that we become consciousness. We are going to put us together so that we have to do this and that we are going to do it on the right to go. So, if we are willing to treat this as a badass path. So, when we are looking for the biosons, the thing that is to give us is also sa едna with function, it is not consistent being attitude I am not par product, I do not want to hear that. సత్యాన్ని ఆ విధంగా కొంతమందికి ఓ సత్యం ఇంకో కొంతమందికి ఇంకో సత్యం అన్నది చాలా తప్పు నేను ఓసారి ఒక ఆయన ముహూర్తం పెట్టే ఆయన పక్కన కూర్చున్నా ఆయనలో సాలు సావకాశంగా ముహూర్తం నేను ప్రత్యక్షంగా ముహూర్తం ఏదో పెడుతున్నాడు ఈ ఒక ఆయన వచ్చాడు పంతులు గారు ముహూర్తం అంటే ఆ నీ ముహూర్తం ఏమిటో ఏకవచన ఏమిటి నీ ముహూర్తం ఏంటి మా అమ్మాయి పెళ్ళన్నా సరే ఏమిటి మీ అమ్మాయి నక్షత్రం ఏమిటి సత్య తెలియస్తా ఆ ఏమిటి పేరు ఏమిటి చంపక చంపక వల్లే చంపక వల్ల చూచే చూచు అది ఉపయోగకృష్టిగా ఏమిటి ఆ సరే కానీ ముహూర్తం రేపటి బుధవారం రాత్రి రెండు ఎప్పుడు ముహూర్తాలు అనే అర్ధరాత్రి ముహూర్తాలు బుధవారం రాత్రి రెండు ముప్పైకి అని కాగితం మీద రాసి చేశాడు వాడు రూపాయలు ఇచ్చాడు ఆ రోజుల్లో వంద రూపాయలు ఇచ్చే కూడే అది ఈయన డ్రాయ్ లో పదేసుకున్నాడు నేను ఆశ్చర్యపోయాను వాడికి ఆ వాడి ఇచ్చిన దానికి వాడికి ఆ ముహూర్తం కాదన్నాడు ఐఎం నాట్ థీన్ అబౌట్ ది ముహూర్తం ముహూర్తం ఇచ్చేసింగ్ ఐఎమ్ నాట్ కన్సర్న్ అబౌట్ దాట్ బట్ దిస్ పర్సన్ ఫ్యాటి అతగాడు కృతార్థుడే వాడు ముహూర్తం వేయించుకుని దాన్ని నెక్కిమి పెట్టేసుకుని ప్రేమగా జీవులు పెట్టేసుకుని రూపాయలు దక్షిణ ఇచ్చేసి వెళ్ళిపోయాడు వాడు పెళ్లి చేసేసుకుంటు అతని కార్యక్రమం సాగిపోతుంది అతని గురించి చెల్తేజ్ మూడ్ బియాండ్ సీతాఫల మండీలో నాకి అను ఎప్పుడో మాట ఐ రోజు మూడ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ నా దారిని నేను రకాలు అడుతాను ఇటువంటి యాటిట్యూడ్ నెవర్ ఇన్ లాయ్ యు నెవర్ ఎంటర్టైన్ లాయ్ ఒకవేళ ఎదుటి వాడికి చెప్పినా తెలియదనే సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఏదో జాగ్రత్తగా వాడికి చెప్పి చెప్పి పవించడమే తప్ప సత్యాన్ని ట్విస్ట్ చేసి చెప్పడం అన్నది చాలా తప్పు ఇదంతా డైటో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ పూర్వపక్షం అనుకున్నాడు ఎవడా నువ్వు చెప్పింది దృష్టి ద్రష్ట ద్రష్ట దృష్టి ఏంటో ఏదో అడుగులో కొట్టినట్టుగా అదే మాటలు చెప్తున్నావు రెండు దృష్టిలు ఉన్నాయా ఏమే దృష్టి అని పూర్వపక్షం అని ప్రశ్న దాని మీద సిద్ధాంతం బాధం ఎస్ చాలా మందికి రెండు దృష్టిలు ఉన్నాయని తెలియదు మీరు చూసుకోండి వాళ్ళు ఏమనుకుంటారు నా దృష్టి ఒకటి నాకుంది దీనికంటే గొప్ప దృష్టి కైలాసంలో ఒక ఆయన కూర్చున్నాడు ఆయన ఉందని అనుకుంటారు మీరు గమనించడం లేదో ఆ కైలాసం వీడి లోపలే ఉంది ఆ మూడవ మూడవ కర్మ అంటే దృష్టే దృష్టి అది కూడా వీడి లోపలే ఉంది అది వీడి స్వరూపమై ఉంది అది మీదే అది అద్వైతం అద్వైతం కంటే ప్రాక్టికల్ ఇంకేదైనా ఉంటుందా అసలు మేము చెప్పండి ఇంతకంటే ప్రాక్టికల్ ఇంకేదైనా ఉంటుందా కైలాసం అంటే ఈ లోపంలో ఈ లోప దృష్టే దృష్టి అది కైలాసం కైలాసం అంటే అర్థం ఆశ కైలాసము అంటే కిల ఆశ ఉంది ఉంది కానీ మనకి తెలియటం లేదు అందుకోసం కిల కిల ఆశ కిలాసాసే కైలాస కానీ రజిత ప్రతయాలు స్వార్థంలో రజిత ప్రత్యయస్తే కైలాసం ఉంది కానీ మనకి స్పష్టంగా తెలియట్లేదు ఉంది కిలా ఆశ అంటే మీ లోపలనే కైలాసము ఏదైనా ఒక దీపం ఒక్కటి ఉంటే కూడా పని అయిపోతుంది ఓ మైకైతే బాగుంది ఉందిగా అంతే సరిపడింది ఇంకేం అక్కడ వేడి మనకి కొత్త ఉంది వేడి మనం వేసవ కాలంలో పాఠాలి ప్రసిద్ధ తావత్ అనిత్యా దృష్టి ఈ అనిత్య దృష్టి అంటే కన్ను చూపు ఏదైతే దాన్ని అనిత్య దృష్టి అది చాలా ప్రసిద్ధం ఉంది అంత గొప్ప తెలివితేటలు ఏమక్కల్లా ఇంకో అంధులు అనందులు ఉంటారు ఈ అనిత్య దృష్టి ఒకరికి ఉంది ఇంకొకరికి వాడు అనందుడు ఈ అనందుడు మళ్ళీ అంధుడు అవుతాడు ఏమన్నా అనందుడు అంధుడు అవ్వచ్చు కొంతకాలం చూపు ఉంటుంది తర్వాత పోతుంది అలా అనుకోవచ్చు తర్వాత లాస్ట్ దాకా బ్రతికిన వాడికి కూడా ఆ ల్యాస్ట్ లో చూపు పోతుంటాయి అన్ని ఇంద్రియాలతో పడితే చూపు కూడా పోతుంది వాడు అనందుడయ్యి ఆ తర్వాతనే ప్రాణం విడిచిపెడతాడు కాబట్టి అంధ అనంద అది అందరికీ అనుభవంలో ఉన్నదే ఆ రెండు కళ్ళు ఆ మూడో కళ్ళు విషయం దగ్గర అది చెప్పిస్తుంది ఏదో వస్తూ ఉంది ఓకే ఓకే నిత్య ఏవే సర్వ అనంధ ఏ సార్ ఈ అనిత్య దృష్టి అది అనిత్యము కనుకనే మీకు అంధుడు అనంధుడు అనే తేడా కనపడుతుంది అది కూడా నిత్యమై ఉంటే అసలు ఎవడు అంధుడు అనేవాడే ఉండి వడుక అందరూ అనందులుగానే ఉండుంది కానీ అందరూ అనంధులుగా లేదు అంధులు కానివాడుగా లేదు కాబట్టి అంధ అనంధ భేదము మనకు కనబడుతాం కాబట్టి ఆ దృష్టి అది నిత్యము కాదు ద్రష్స్తు నిత్యా దృష్టి ఆ దృష్టిని చూసే ద్రష్ట ఉన్నాడే వాడి దృష్టి మాత్రం నిత్యము అది మూడవ క్రమం శివుని మూడవ ఆ విషయాన్ని ఈ బృహదారం యొక్క స్మృతి చెప్తోంది నహి ద్రష్ర్దృష్టే విపదిలోప దృష్ట్య ఈ విపది లోపము అంటే ఒకసారి ఉండడం ఓసారి నచ్చకపోవడం లేకుండా విపది లోపము లోపమే లోపమే ఈ పని విపది లోపమైంది లేకుండా పోవడం ఈ చూపులు చూసారా ఇది ఉంటుంది లేకుండా పోతుంది విపది లోపం దృశ్యతే మీరు ఇప్పుడు తలుపూసుకున్నారనుకోండి లేదు ఏమంటే మీరు నిద్రపోయారనుకోండి లేదు మీరు ఇలా చూస్తున్నా మీ మనస్సు ఇంకోటి ఉందనుకోండి అప్పుడు లేదు ఇది అనిత్యం దీనికి లోపం ఉంటుంది కానీ దీనిని చూసే చూపుల్ దిశగా దానికి ఎప్పుడు లోపం ఆ ద్రష్ట యొక్క దృష్టే ద్రష్ట యహ విపరి లోపం నవీతే ఈ చూపును చూచేవాడి చూపు లోపమవుట అనేది ఉండదు నిద్రలో ఏమవుతున్నాయి నిద్రలో ఆ నిద్రలో ఉండే అనుభవం నిద్ర కూడా అనుభవమే కదా ఆ అనుభవాన్ని సాక్షి సాక్షి ఉండాలి అనుభవాన్ని నిద్రకి సాక్షి లేకుంటే నిద్ర అనుభవము యొక్క జ్ఞానము మనకి ఎవరికి ఉండేది కాదు మనందరికీ నిద్ర యొక్క నిద్ర అనే అనుభవము యొక్క జ్ఞానము కలదు నేను నిద్రపోయాను ఏమీ తెలియలేదు హాయిగా నిద్రపోయాను అనే అనుభవము గలదు అనగా ఆ అనుభవమునకు ద్రష్ట ఉండుండాలి అది మూడవ కన్ను అది శివుడు అసలు మూడవ కన్ను అనేది లేదు రెండే కళ్ళు ఉన్నాయి ఇది మాధ్యం దిన బౌద్ధ శాఖ మాధ్యం దిన బౌద్ధులు ఏమన్నారంటే ఈ మూడవ కన్నును పెట్టి వీడి చేసి అవకు చూసి వాళ్ళు మూడో కన్ను ఒడ్డుకోకుంటారు అని వాళ్ళు నాస్తికులుగా వెళ్ళిపోయారు మాధ్యం దిన అంటే మాధ్యం దిన మాధ్యమిక మాధ్యమిక బౌద్ధులు మాధ్యం దిన కాదు ఈ మాధ్యమిక బౌద్ధులు అంటే నాగార్జునులు బౌద్ధ ఆయన ఈ నాగార్జున కొండల దగ్గర ఉండేవాడు ఆయన మాధ్యమిక కారికలు చాలా గొప్పగా రాసాడు సంస్కృతంలో రాసేడు సో ఆయన ఈ మూడవ కన్నా మాకు వద్దరు పక్కనే శ్రీశైలం అయినా మాకు వద్దు మూడవ కన్ను ఉద్దాయి ఆయన అలాగా ఆ మూడవ కన్నును అంగీకరించాలేదు అలాంటి వాళ్ళని మాధ్యమిక బౌద్ధులు నాస్తిక వాళ్ళు కూడా పండితులు విలాస సంస్థలు మూడవ కానీ వాళ్ళేమీ లంచాలు పుచ్చుకోలేదు లేకపోతే వాళ్ళకి అన్యాయం చేయలేదు వాళ్ళకి అపకారం మూడో కన్ను మాకు వద్దన్న కూడా హేతు ఏమిటంటే ఆ మూడో కన్ను పేరుతో వీళ్ళు చేస్తే అల్లరి చూసి మాకు బుద్ధులు బాబోయ్ మూడో కన్ను బుద్ధుడు ఈ కామ్య కర్మలను అన్నింటినీ చూసి విసిగెత్తి తిరస్కారు అదే కేటగిరీలో పడ్డారు మీరు మూడో దాని చుట్టూ ఇంత కర్మకాండ పెట్టకుండగా కేవలము తత్వంగా అర్చబెట్టుకుంటే వాళ్ళు స్వీకరించి ఉండేవారు ఏమో దానికి రియాక్షన్ కింద వచ్చింది బుద్ధిజం ఉండే రిచువలిజం మీద ఆ రితువ నిజం తీసుకొచ్చినటువంటి సోషల్ డివిజన్స్ మీద బుద్ధిజం ఇజ్ రియాక్షన్ వల్లంటే నేను ఓకే అలాగా దైగ్ స్థితితో అంటే దృష్టే దృష్టి ఆ చూపుకు చూపు ఉంది అది లేకపోలేదు అది నిత్యము అని మనం అనుమానం చేత కూడా ఇన్ఫ్లెన్స్ చేత కూడా మనం నిరూపించవచ్చు అదేలాగంటే అంధశ్చాపిార్థ్యాభాస విషయా స్వప్న దృష్టి ఉపలభ్యే ఇప్పుడు వీరికి చూపుపోయింది చూపున్నప్పుడు ఘటమును ఎదుగును ఘటము వేదాంతలు ఘటం ఘటం అన ఘటం కాకపోతే ఇంకేదైనా అవ్వచ్చు సో వీళ్ళు ఘటమును ఎదుగును చూపుపోయింది బృజువాడైనా ఆ తర్వాత వాడికి స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో వీడి ఘటాన్ని చూస్తాడు స్వప్నంలో ఘటాన్ని చూస్తున్నట్లయితే ఏ చూపుతో ఈ చూపుతో చూడటం లేదు కదా ఈ చూపి పోయిందిగా అంటే ఇంకో చూపు ఈ చూపు పోయినా నిలిచి నిలబడి ఉండే ఇంకో చూపు ఉంది లోపల దాని వలన వాడు ఆ స్వప్నంలో ఘటాన్ని చూశాడు అని ఆయన దృష్ణాంతరించారు నేను దృష్టి చూడండి మీరు అంటే ఆయన కాలానికి తగ్గ దృష్టాంతం ఆయన ఇచ్చారు నేను మన కాలానికి తగ్గ దృష్టాంతం ఇస్తాను ఒకటికి చూపుకుపోయింది గుడ్జివాడుగా ఉన్నాడు ఈ లోపల ఎవడో పోయారు యాక్సిడెంట్లో ఆ పోయిన వాళ్ళు నేత్రదానం చేశారు వీళ్ళు వెళ్ళి ఆ కన్నుని ఎక్స్ట్రాక్ట్ చేసి సీసాలో తీసుకొచ్చారు సీసాలో కన్ను చూస్తుందా చూడదు వీడు చూస్తాడా చూడదు ఇప్పుడు వీడి ఆ కన్ను అమర్చి అది బాగా హీర్ తర్వాత కట్లు కుట్టారు అప్పుడు వీళ్ళు చూస్తున్నారు అంటే ఆ చూపును చూసే చూపు లోపలి చూపు స్థిరంగా ఉండబట్టేస్తుంది వీరు చూస్తున్నారు సపోజ్ పై చూపులో కూడా లోపల చూపు కూడా పోయిందనుకోండి అప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వీళ్ళు చూడలేకపోతారు కాబట్టి అంధుడైనా లోపలి చూపు ఎక్కడికి పోవచ్చు అలా అట్లా ఆధునిక దృష్టాంతం అనుమానం చేస్తాం లోపల చూపు మీకేం కనపడదు ఇదిగో నేను ఉన్నాను మీరు అలా ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలుసుకో తడి ఇతర దృష్టి నాశేన నశ్యతి సాి అది చూపును చూచేవాడి చూపది అసలైన చూచేవాడు వాడే వాడి చూపది అది మామూలు చూపులాగా నశించే చూపు కాదు అది మామూలు చూపు వరే నశించేది కాదు మామూలు చూపు నశించినా నశించేది కాదు ఇతర దృష్టి నాశేది నష్ట అంతేతనే అవిపరిముప్త అని అనుసం అవిపరిలోపాన్ని చెప్పారు కదా తిపరిముప్త నిత్యయా దృష్ట్యా స్వరూపూత స్వయం జ్యోతిష్టమాఖ్యయా ఉతరాం అనిత్యాం దృష్టి స్వప్నబుద్ధాంతయ వాసనా ప్రత్యయ రూపామే పశ్యం దృష్టైర్ద్రష్టా ఆ లోపలి చూపు అవిపరిలుప్తము ఎప్పుడు లోపించేది కాదు ఎప్పుడు లోంటే మీకు ఎన్ని ఉన్నాయి అవస్థలు మూడున్నాయి కాల ప్రవాహంలో వచ్చే అవస్థలు మూడు ఉన్నాయి జాగ్రత్త స్వప్నము సుశప్తము ఆ లోపల చూపు జాగ్రత్తలోనూ ఉంటుంది స్వప్నంలోనూ ఉంటుంది సుశక్తుల్లో ఉంటుంది కానీ ఆ తర్వాత లోపిస్తుందంటే ఆ తర్వాత ఏమిటి లోపించడం ఆ తర్వాత ఏమొస్తుంది జాగ్రత్త వస్తుంది జాగ్రత్తలో ఉంటుంది కాబట్టి మూడే వస్తున్నాయి కదా అది ఎప్పుడు లోపించదు అది అలా ఉంటుందనే ఉంటుంది అది నిత్య దృష్టి తర్వాత మీ స్వరూపం ఇప్పుడు వీడు చూపుంది చూపు అయినా వీడు ఉన్నాడా అంటే వీడు స్వరూపం పోలేదు కదా పోయిన చూపుతో పాటు వీడి స్వరూపం పోయినా పోలేదు వీడు నేను ఉన్నాను అనే స్వరూపం అలాగే ఉంది అంటే అర్థం ఏంటి వీడి స్వరూపము బయట వచ్చిపోయే చూపు మాత్రం కాదు ఇప్పుడు కళ్ళతో చూస్తున్నారు నేను ఉన్నాను కళ్ళు మూసుకున్నారు ఇటు కోసం చూపు పోనక్కడా కళ్ళు మూసుకుంటే చాలు కళ్ళు మూసుకున్నాను ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను కాబట్టి ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఈ చూపు ఆగిపోయాడు అయినా ఆ లోపల చూపు పోలేదు స్వరూప కాబట్టి ఇప్పుడు నా స్వరూపం ఏమిటి ఈ బయట చూప లోపల చూప లోపల చూపు బయట చూపు పోయినా నేనున్నానంటే అది నా స్వరూపము కాదు దీంట్లో ఇంకొక ఇంకొక మోసం ఒకటి ఉన్నది సమాజంలో నేను గమనించారో లేదో ఓ స్వామి నేను మూడవ కళ్ళుతో చూడడంలో అందరికీ ట్రైనింగ్ ఇస్తాను అని ఒక స్కీమ్ అనుకుంటుంది మొదటి ఒక కొంతమంది బ్రహ్మచారుల్ని పోగేసి బ్రహ్మచారులను పోగేయాల బ్రహ్మచారుల వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళు వేద కుటుంబం నుంచి రావాలి వాళ్ళకి ఇంజనీరు తల్లిదండ్రులు వీళ్ళని ఎలా అల్లారో అలాడో స్వామీజీకో ఎవరికో అప్పచెప్పేసి వాళ్ళు చేతులు వదిలే పరిస్థితిలో తల్లిదండ్రులు ఉంటారు అలాంటి వాడు కావాలి అలాంటి వాళ్ళని పోగేస్తారు ఆ కార్యక్రమంలో ఏం చేస్తారంటే వీళ్ళు ఇంట్లో కూర్చుంటే వీళ్ళు అల్లరి చిల్లర గట్టి తిరుగుతూ ఉంటారు స్కూల్ తెలియకు అవకాశం లేదు అందులో నుంచి స్వామీజీ తప్పచెప్పేస్తే అంతా స్వామీజీ ఏం అని ఇది ఒక మానసిక బలహీనత మన బాధ్యత ఇంకో నిజమే బాగా లేదా స్వామీజీ ఏం తీసుకుంటాడు చేత నడిపిస్తాడు వీళ్ళు ఒక పచ్చటి వస్త్రాలు కట్టి వాళ్ళ ఏదో కంటస్థం చేస్తూ ఉంటాను ఏదో ఒక చేస్తూ ఉంటాను ఆ చేసి కంటస్థం చేసి దాన్ని అర్థం నాకేం తెలుస్తుంది ఆ చేంజ్ చేయడానికి తెలియదు ఎవరి వీళ్ళు కంటస్థం చేస్తూ ఉంటారు ఇలాగ ఎలా నడుస్తూ ఉంటాయి అలాంటి పిల్లలను ఒక నాలుగు నేను మూడో ఒకళ్ళతో చూడడానికి నేర్చిపోయాను అన్నాడు అని వాళ్ళని తనిఖీది ఇచ్చాడు ఒక ఆయన వచ్చాడు ఆయన ఆ పెద్ద శిష్యుడే వచ్చి ఇప్పుడు మూడో ఒకళ్ళు మేము చేస్తాను అన్నాడే ఆయన అమెరికాలో ఉంటాడు ఆయన ఊరు వచ్చి మూడవ కన్ను డెమోనిస్ట్రేషన్ చేశాడు ఆ ఏమో నువ్వు స్వామీజీ మహారాజు దగ్గర మూడవ కన్నుతో చూడని నేర్చుకున్నావా అని అడిగేది అవును నేను నేర్చుకున్నాను నువ్వు మూడవ కన్ను తెరిచి చూడగలవా అనేది చూడగలను అయితే మరొకసారి నువ్వు డెమోనిస్ట్రేట్ చేస్తావు అవకుండా డెమోనిస్ట్రేట్ చేస్తావు కానీ మూడవ కన్ను తెరవాలంటే మటుకు ఈ రెండు కళ్ళకి ఉంటుంది ఏమిటి అని మొదలుపెట్టాడు సరే జంటలు సిద్ధంగా రెడీగా కట్టుకుంటా సరే ఒకడు వచ్చి గంటలు ఇప్పుడు రెండు కళ్ళు ముసిం పోయాయి కదా ఇప్పుడు మూడో కన్నుతో చూస్తాను ఇప్పుడు మూడో కన్నుతో చూడగలుగుతున్నావా ఆ నేను చూడగలుగుతా నా మూడో కళ్ళు నేను ఇప్పుడు ఎక్కడే డైరెక్ట్ గా తెచ్చాను సరే చెప్పు నేను ఎవరో నువ్వు ఎదుగున్నవాడు ఎదుగుతా నేను ఫలా నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా మీరు అమెరికా నుంచి వచ్చాను మంచి నేను అమెరికాలో పెన్సిల్వేనియా నుంచి వచ్చాను అమెరికాలో నాకు స్వంత ఇల్లు ఉంది ఆ సంఘటన మీకు తెలుసా తెలియదు ఇప్పుడు మీరు చెప్పేసి అక్కడ తెలిసింది మంచి మా ఇంట్లో ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయో నువ్వు చూసి చెప్పగలవా వాడు ఆ పొగాడు ఆలోచించి ఇప్పుడే చూస్తున్నాను చూడండి బొంబే దాటి ఆ సముద్రం దాటి నేను అమెరికా దాటో చూస్తున్నాను పెన్సిల్వేనియాలో ఉదా మెయిన్లు ఆ కనపడుతోంది రెండు ఫ్లోర్స్ ఉంటాయి నా బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ ఉందా ఫైవ్ ఫ్లోర్ లో ఉందా అంటే నేను చూస్తున్నాను ఆగండి అని వాడు చూసి మీ బెడ్రూమ్ ఫైవ్ ఫ్లోర్ లో ఉంది అమ్మా బాబాయ్ అని తప్ప అప్పుడు వచ్చి గంటలు వచ్చేశారు ఇది మూడో ఒక నుండి మనస్టేషన్ జనులను ఇంత ఘోరంగా దగా చేయటం చాలా తప్పు మూడవ కళ్ళు బతుకు ఎక్కడికి వచ్చిందో చూసా ఈ వాక్యం కఠినమైన వాక్యం అయితే అతను నేను మీకు కథ చెప్పి తప్పించుకున్నట్టుగా చేశాను అయితే అది ఎక్కడి నుండి వాక్యం అలాగే ఉంటుంది మీరు అది పోత అక్కడే కూర్చొని ఉంటుంది సో తయా అవిపరితయా నిశ్చయ దృష్ట్యా స్వరూపముతయా అది మీ స్వరూపం మీరు ఆ లోపల చూడే మీ బయటకు మీ స్వరూపం కాదు బయటతో మీరు చూస్తారు దేహం కనపడుతూ ఉంటుంది ఇది నా స్వరూపం అనుకుంటాడు మనుషులు అది స్వరూపం కాదు ఇల్లు వాటిని కనపడుతూ ఉంటాయి ఇది నా స్వరూపం అనుకుంటాడు అదేవి స్వరూపం కాదు అలాగా ఒక ప్రవాహంలో వచ్చే ఇంకో ప్రవాహంలో ఏమీ ఏమీ లేదో ఒక అలా వస్తూ ఉంటుంది ఒక ఒక తెరాక వస్తుంది అవన్నీ వస్తాయి మళ్ళీ ఇంకో తేర వచ్చినప్పుడు అవన్నీ సో ఎనీవే అది ఆ లోపల చూరుకు దానికి ఒక పేరు కూడా సమాఖ్య అంటే సమాఖ్య అంటే వేదం పెట్టి పేరుని సమాఖ్య అంటారు వేదంలో పేరు పెడతారు దానికి స్వయం జీవోతి పేరు పెడతారు ఈ చూరుకి దీపాలు కావాలి సూర్యుడు కావాలి లోపల నెర్వ సెంటర్స్ ఉంది సరిగ్గా పనిచేయాలి బ్రెయిన్ పని చేయాలి ఉండాలి ఈ చూపుకి దానికి అవి ఏమక్కర్లా అది స్వయంగా ప్రకాశిస్తావు అది ఏం చేస్తుందంటే ఇతరాం అనిత్యాం దృష్టిని పశ్చాయి అదేం చేస్తుందంటే ఈ అనిత్య దృష్టి అంటే బాహ్యమైన దృష్టిని ఎప్పుడు అది చూస్తూ ఉంటుంది ఈ బాహ్యమైన దృష్టి జగత్తును చూస్తున్నప్పుడు చూస్తుంది బాహ్య దృష్టి జగత్తును చూడనప్పుడు కూడా అది చూస్తూనే ఉంటుంది దృష్టి ఎలా ఉంటుంది బాహ్య దృష్టి మీరు చూస్తూ చూస్తాడు వ్యాగ్ర అవస్థనే స్వప్నావస్థైందని చూస్తూ ఉంటాడు అంతే కదా మనిషి అంతా అంటే మధ్య అంతా అంటే మధ్యాహ్నం జాగ్రత్త వస్తలో మధ్యంలో మధ్యంలో అంటే జాగ్రత్త వస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాడు స్వప్నావస్థలు అడుస్తున్నప్పుడు చూస్తూ ఉంటాడు అంటే వీళ్ళు అక్కడ ఉన్నది చూస్తున్నాను అనుకుంటాడు తన వాసన రూపాన్ని చూస్తూ ఉంటాడు ఈయన నా భార్యాన్ని చూస్తున్నాడు నేను ఎవరిని అంటే నా భార్యను చూస్తున్నాను అంటారు వీళ్ళు భార్యను చూస్తున్నాడా వాసన రూపాన్ని చూస్తున్నాడు వాసన రూపాన్ని ఆమె భార్య బాధ్యత ఆమె మామూలు పరిభాషలో ఒక మధ్యవయస్కురాలైనా లేకపోతే ఒక ఇండిపెండెంట్ ఉమన్ మీరు బాధ్యత ఉంటే సరే వీటి కాదన్న ఎందుకు లేని ఆవిడ మాట్లాడుకుంటు తలకే ఉమ్మడు మాట్లాడుకుడుకుంటుంది సరిపోలే దుర్జున సృష్టి జాయ సంస్కృతంలో అలాంటి ధ్యాయ ఒకటి ఉంది దుర్జన సృష్్యత ఇది న్యాయమైన సరే పోనీ వాడు దుస్తుడు వాడు ఏదో అనుకుంటున్నాడు అనుకోని ఇప్పుడు వాడికి అడ్డు వెళ్తే వాడి దుష్టత్వాన్ని మన ప్రదర్శిస్తాడు వాడికి వచ్చి చేసి వాడు అనుకుంటాడు అనుకోని అని ఆమె విను ఊరుకుంటుంది ఆడేమి మాట్లాడు వీరేమనుకుంటాడు ఏమి నా భార్య అని అంటూ ఉంటాడు తగ్గ వాళ్ళని కూడా ఇతరులకి అంటే దుస్తుంది అది విను మీరు చూస్తున్నది భార్య వాసన రూపం చూస్తున్నాడు వాసన రూపాన్ని చూస్తున్నాడు ఈ దృష్టి అలాగే ఉంటుంది ఈ దృష్టి కాదండి ఘటం చూసినప్పుడు పోలేసరి ఘటం కూడా వాసనారూపమే ఘట వాసన లేదే ఘటాన్ని చూస్తాడా కాబట్టి మనం అలా అనుకుంటాం ఏదో చూసేస్తున్నాం మీ వాసన రూపాన్నే మీరు చూస్తూ ఉంటారు నిత్యము వాసన ఉన్నా చూస్తారు లేకపోయినా చూస్తారు ఉన్నా చూడడం అంటే జాగ్రత్త స్వప్నావస్థ లేకపోయినా చూడడం అంటే సూచప్తే అది నిత్య దృష్టి అది ఏ ఆత్మ ఏంచీ దృష్టిదేవ స్వరూపం అస అవుణవీటి స్వరూపము బ్రహ్మ తన స్వరూపమును తెలుసుకునేము ఆత్మను తెలుసుకునేము కాబట్టి ఇప్పుడు ఆత్మంటే ఏమిటి స్వరూపము అది ఏమిటది దృష్టిదేవ ఆ అంతర్దృష్టియే ఆత్మ అది ఏ స్వరూపము అది ఎలాంటిదో తెలుస్తున్నా అగ్నికి వేడి మంచి మన వాళ్ళు కొంచెం చెల్లి తక్కువగా ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే మనతో ఆసి నిప్పు ఆరిపోయింది నిప్పు ఆడిపో నిప్పు ఆగిపోతే ఇక్కడ ఆగిపోతే ఇంకో రోడ్డు ఉంటుందిగా మరి ఆరిపోయిందిగా అక్కడికి వెళ్ళి మేలు పెట్టి రోడ్డు ఆడిపోయింది అదో తెలుస్తుంది అదికోలేదు మందులో ఉంది ఇప్పుడు బల్బు పోయిందనుకోండి ఎలక్ట్రిసిటీ పోయింది అనుకో ఎలక్ట్రిసిటీ పోయిందా బల్బు పోయింది బల్బు పోయింది అలాగే కట్టెల మీద నీళ్లు పోయాడు మందు కట్టెల మీద కట్టెలు నిప్పు ఆగిపోయిందా కట్టెలు ఆడిపోయా నిప్పు ఆడిపోలేదు అది నిత్యము ఉప్పు అగ్నికి వేడి నిప్పుంటే వేడి అగ్నికి వేడి ఆడిపోవడం అగ్ని చల్లారినది అన్నారు అగ్ని దళుతుందని అగ్ని వేలు పెట్టి చూడండి అగ్ని చల్లాడిపోయింది కదా అదిగో అజ్ని ఉంది అక్కడ చలాడిపోయిందా పెట్టి వేలు పెట్టాడు అగ్ని చల్లాడిపోయింది అగ్ని ఎప్పుడు కూడా వేడిగానే ఉంటుంది ఒకప్పుడు చల్లగా ఉంది ఒకప్పుడు వేడిగా ఉంటుంది అన్నీ కొంతమంది అలా అమాయకత్వం చేత అగ్ని చల్లబడిపోయింది అగ్ని వేడిగా ఉంది అని భ్రమపడత అగ్ని ఎప్పుడు వేడిగానే అలాగే కళ్ళు మూసుకుని ఓడిపిస్తున్నట్లు చూడటం లేదు అలాగే ఉంటే ఉంటుందా కానీ లోపల మీద చూసి చూడకపోవడం అనేది ఉంటుంది ఎప్పుడు చూడడమే దానికి స్వభావం చూడడం అనగా తెలియదు కానీ అర్థం ఆ తెలివి చైతన్య రూపంగా ఉంటుంది అది మీ స్వరూపము కాబట్టి ఎప్పటికీ ఈ కంటితో చూసినవన్నీ నాద్యుకుంటూ ఉండడం ఈ కంటికి వెళ్ళబడే దేహము నేను అనుకుంటూ ఉండడం దేహము నీకు ఎలాగో చూస్తుంది రెండు రకాలుగా తెలుస్తుంది కళ్ళు గీను స్పరిష్టను కన్ను కొట్టితే స్పర్శ కాబట్టి స్పరిశ లేదనుకోండి దేహం మీకు తెలియదు నిజనే ఈ ఎనస్థి ఎనస్ తీసే వాళ్ళు ఏం చేస్తారంటే స్పర్శ లేకుండా చేసేస్తారు వాళ్ళ నెర్వ కరెన్స్ లో ఏదో అందుకెట్టి స్పర్శ లేకుండా చేస్తారు స్పర్శ లేకుండా చేస్తే అంటే దేహములు ఏమితే ఆ దేహాన్ని వీళ్ళు ఏదైనా చేసే వాళ్ళు ఎన్నిసార్లో ఒకడు ఎంప్యుటేషన్ చేస్తాడు కాలు కొట్టు కాదు కొడుకు తీసేస్తాడు అది ఒకసారి నా దగ్గరకు వచ్చాడు వచ్చి స్వామిజీ మా అమ్మగారి కాళ్ళు కొట్టేయాలంటే అదే విధంగా ఉంటాడు అలా ఉంటాయా కాళ్ళు తీసేయాలను కొట్టేయాలనుకో ఆ మాట ఎన్ని కాలు కొట్టేయడం అనుకో మాట మాటలు ఎదుగు ఆమెకి కొంత సేవ చేయి అని నేను లోతానికి సపోర్ట్ చేసుకోవాలి అతను కొన్ని రోజులు రాముగా స్వర్గస్తుంది కాబట్టి అసలు నేను కనుక స్వరూపము ఆ అస్పర్శ జ్ఞానం లేకపోతే కాదు తీసేసినా కూడా కాబట్టి మీకు దేహం ఎలా వచ్చింది స్పర్శను బట్టి చూపును బట్టి వచ్చింది ఎటువంటి ఇంద్రియం చూపిది దేహము స్పర్శ కూడా అధిక్యం దాన్ని బట్టి వచ్చిన దేహాన్ని నా స్వరూపం ఈ స్పర్శ మూలంలో ఈ చూపు మూలంలో ఏ వెనుక ఏ చైతన్యము అది ఏ నా స్వరూపముదీనామివ దృష్టి అన్యశ్ చేతనో ద్రష్ట లోపలి చూపు ఉంది చూసారా ఆ చూపు వేరు ఆ చూపు గలవాడు వేరు అనే భేదం లేదు ఈ పెస్కన్ అనేది ఒకటి వస్తుంది మరి మీరు వేదాంతం వస్తువుగా చదివిన వారు కాబట్టి నేను పాయింట్ అవుట్ చేస్తున్నాను పెర్స్కన్ అనే దాన్ని మీరు తీసుకొచ్చానంటే యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ ప్రాబ్లమ్స్ అనే ఇప్పుడు మేఘము వర్షించే మేఘము అని ఉందండి వర్షించే మేఘ అంటే అది ఒక తత్వము వర్షాన్ని మీరు దాన్ని ఒక పెన్సల్ గా మేఘుడు అని పెట్టారనుకోండి అంటే అప్పుడు సినిమాలో మేఘుడు వచ్చాడు అనుకోండి మేఘుడు ఎలా ఉంటాడు నల్లటి వస్త్రాలు కట్టుకుని అవి నీళ్లు కొంచెం ఓడుతున్నట్టుగా అలా తీసుకొచ్చి పెట్టారు అనుకోండి అప్పుడు మీకు ఏమనిపిస్తుంది వర్షించే మేఘము ఒకటి ఆ మేఘము గలవాడు మేఘుడు అలాంటి పరిస్థితి నిర్మాణం ఇప్పుడు చూపు బాహ్యమైన చూపే ఉన్నది చూపు ఉన్నది కానీ ఇది చూపు ఇది నా చూపు నేను చూచువాడను అని మీరు ఒక అర్థం నేను పట్టుకొస్తున్నారు మీరు బెస్ట్ హ్యాండ్ దస్తులో ప్రశ్న వేసింది తర్వాత చూపు లేకపోతే చూపును అనుసరించి పెర్సన్ వచ్చేదా చూపును అనుసరించి కర్శన వస్తాడు కళ్ళు తెలుస్తాడు చూస్తాడు నేను చూస్తున్నాను అలా కర్శన వచ్చాడు ఆ కర్శనే సత్యము వాడు పరిచ్ఛన్ుడు అది ఏ సత్యము అని ఈ ధైర్యాయుడు కణాదాదీనా కణాదు అంటే వైశేషుడు కణాదు అని ఆయన మహర్షి ఆయన ప్రదేశపెట్టిన సిద్ధాంతానికి వైశేషిక సిద్ధాంతము అంటే ఆయన ఏమన్నాడంటే చూపు వేడు చూపు గలవాడు వేడు ఒక పెట్టన్న ఏమన్నా ఇప్పుడు ఏమంది లో చూపు ఉందిగా ఆ చూపు గలవాడు కంటే శివుడు మూడవ కన్ను చూపు వేరు ఆ మూడవ కన్ను చూపు గలవాడు వేరు అని మీరు రెండు చేసి పెడితే అలా ఎక్కడికక్కడికి ఒక పెన్సన్నను తీసుకొచ్చి పెడుతూ ఉండడం వల్ల పరిస్థితి మరింత జటిలమవుతుంది తప్ప మనకి విషయం ఏమీ తెలియదు కాబట్టి కణాదాదులు ఏమంటారంటే చూపు కంటే వ్యతిరేకతంగా దర్శనలే వాళ్ళు ఉంటారు అని అంటూ ఉంటారు అంటే కర్తృత్వం కోసమే అలా అంటారు వాళ్ళు సో తార్థికులు మొదలగు వారు చెప్పినట్లుగా చూపు కంటే భిన్నముగా మరి యొక్క చేతనుడకు వ్యక్తి ఉన్నాడనుక సరికాదు ఇప్పుడు లోపల మూడవ చూపు కలదు ఆ మూడవ అంటే ఈ రెండు చూపులు వెనకాల చూపు ఆ మూడవ చూపు ఉంది ఆ మూడవ చూపు గలవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకో భార్య ఉన్నది ఇంకో భార్య ఉన్నది ముగ్గురు పిల్లలు ఉన్నది ఏమండి ఇది వాట్ ఇస్ దిస్ అట్ వేర్ విల్ యూ టేక్ ఫిలాసఫీ అంటారా దాన్ని అలా ఉంటుందా ఫిలాసఫీ ఈ తారిక ఎవరన్నారంటే కారీకుడు వాళ్ళు ఉంటే ఒక వ్యక్తిని పెట్టేసి ఉద్దిలేశారు వాళ్ళు మన పౌరాణికలు ఏం చేశారంటే ఆ వ్యక్తికి ఒక లిద్దరితో పెళ్లి చేసి ఇంకొక పిల్లలను కూడా తయారు చేసి పెట్టారు దాంతో ఎక్కడి పోతుంది అది ఎబుల్ టు సీ సో మరి ఒక చేతలో వ్యక్తి ఉన్నాడే సరికాదు సాధకుని రూపములో ఆ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మయ్యే సాధకుడు రూపంగా ఉండేది అంటే సాధకత్వం కల్పితం కల్పితమైన సాధక రూపంగా పరబ్రహ్మయే ఉండదు తన స్వరూపముకు నిత్యమైన చూపు అనియు అనిత్యములకు చూపు మొదలములవి అంటే కర్తృత్వాదులు తన ఎన్నో ఆరోపించబడినవయే కానీ అవి తన స్వరూపములో లేవనియూ తెలుసుకోలేను అంటే ఆత్మానమే వాయత్ కదా తన స్వరూపమును తెలుసుకునేను అంటే ఈ సాధక సాధకుడనే పర్సనాలిటీ జిజ్ఞాసు అనే పర్సనాలిటీ ఇలాంటివి ఏమీ లేవు ఈ బాహ్యమైన చూపు అది అనిత్యము అది నా స్వరూపం కాదు ఆ అనిత్యమైన చూపుని సర్వదా నిత్యంగా చూస్తూ ఉండేటువంటి ఆ నిత్యమైన దృష్టి దృష్టియే నా స్వరూపము అని తెలుసుకుని ఆ స్వరూపముగా ఉండిపోయాను అంతే తప్ప అక్కడ మళ్ళీ ఒక పర్సనాలిటీని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం అనవసరము సద్బ్రహమేవా నిత్యదృగ్రూపం అధ్యారోపిత అనిత్యదృష్ట్యాజితం అవే విధి ఆత్మానమే వాత్తి చెప్పేశాడు ఆ బ్రహ్మ తననే తెలుసుకోండి అంటే తాను నిత్యదృక్స్వరూపము ఎప్పుడూ చూసేటువంటి స్వరూపము తన స్వరూపము చూసానికి తెలివి ఎదురు కదా దాని ఎందు ఈ అనిత్య దృష్టి కళ్ళు చెవులు మొదలైన అనిత్య దృష్టి వాటిని బట్టి ఇవన్నీ కూడా అధ్యారోపము చేయబడ్డా యథార్థము కాదు అధ్యారోపము చేయబడిన అసత్యములైనటువంటి అనిత్య దృష్టి అవేమీ తన స్వరూపమునందు లేవు తెలుసుకోవడంలో ఏది ఉంది అని తెలుసుకునేది ఏమీ లేదు ఏది లేదో తెలుసుకోవడమే ముఖ్యం తన స్వరూపము నిత్యదృష్టి ఆ నిత్యదృష్టి స్వరూపంగా ఉంటూ తన ఎందు అధ్యాపితమైనటువంటి అనిత్య దృష్టి కర్తృత్వము ఇత్యాధులు లేవు వ్యక్తిత్వము ఇత్యాదులు లేవు అని తెలుసుకోలేదు అది ఆత్మానమే బాధే దీని మీద పూర్వపక్షం పెద్ద చర్చ ఒక కొడుకు వస్తూ ఉన్నది సోమవారం నాడు నేను మనం కొనసాగం